కీర్తన యాభయేడు వేరొక చోటలేడువోహరి మునుకొని వెదకితే ముప్పు నూర్పుగాలికొనం వెన వెనక తిరిగి విడివోహరిం వెనగి వెనకబోతే పడచవుల మంత్రమై వినబచ్చి మాటలలో విడివోహరిం శోధించి వెదగితేను చూపుల కొనలనేం వీదులెందుచూచిన విడివో హరిం ఆదిగొనిం వెదకితే నట్టే నాలిక కొన వేదమై నిలిచినాడు విడివో హరిం తెలిసి వెదకబోతే దేహపుటంతరాత్మయలా లోపలాను వీడివో హరిం చలగిం శ్రీవేంకటాత్రి కొనిం మమ్ము రక్షించబలసేం ఇందరు చూడం విడివో హరి